హిట్లర్ గారితో మహాత్మా గాంధీ గారు ఎందుకున్నారు బ్రిటిష్ రాజు ఎందుకు కాదు మహాత్మా గాంధీ గారు ఉన్నారు బ్రిటిష్ రాజు విలువైతే మహాత్మా గాంధీ గారు రాహుల్ గాంధీ ఉన్నారు రావణాల్లో ఉన్న ప్రవర్తన పంచున్నారు తర్వాత విపరీత సృష్టిగా విపరీతాలు అంటే మానానికి దొరుకుతుంది అనేది ఏ సాధ్యం కాదు సచివర్ అనేది సత్యం కాదు తప్పని నేను తప్పని అనిపిస్తుంది నువ్వు భక్తులు నేను భోక్తం అనిపిస్తుంది నువ్వు భోక్తులు కావు నేను దండ్రి కొడుకున్నావు అని అనుకుంటున్నావు కానీ నువ్వు దండ్రి ఏది అనుకుంటున్నావో ఎవరికి అది ఏది సత్యం కాదు ఏది నువ్వు ఈ గురించి జరుపుకుంటున్నావో అది ఏది సత్యం నువ్వు ఏం జరుపుకుంటున్నది అసత్యం నువ్వు జగన్ ఏం జరుగుతున్నది అసత్యం అంత విపరీతమైన సృష్టి సృష్టి వివిధ సృష్టి విరుద్ధ సృష్టి విపరీత సృష్టిని ఇత ఆ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఎవరు చెప్పగల సినిమాకి వెళ్ళారు సినిమా చూస్తున్నారు గ్రామం నా యొక్క నాయక కళ నాయకులు చెడు ఇది హైస్తున్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా ధర్మంలో తీసుకొస్తున్నారు అంటే కాంతిలో ప్రకాశం వాళ్ళు తీసుకొస్తున్నారు భద్రం వాళ్ళు కూర్చొస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చు ప్రశ్న తప్పు ఎందుకంటే ఏం గుర్తు రావటం లేదు ఇద్దరు మీరు ఎలా చూస్తున్నారు తప్ప అక్కడ ముందుకు వచ్చింది ఏ సో కాబట్టి జగత్తు కూడా జగత్తు దృశ్యమే తప్ప వాస్తవం కాదు ఇద్దరు ఒక విలాసం అబ్జర్వేషన్ యాక్చువల్ సో అలా చూడబోడుతో ఉంటే తప్ప అలా ఉండేది సో ఇత్యాది వస్తాను కాబట్టి ఈ జగత్తు గురించి జగత్సంగా నిర్ధారించబూటే ఇక్కడ ఈ వాక్యా ఎన్ని రంగు కానీ నా సందీతము ఒకవేళలో ఉండే చాలా ప్రసిద్ధి అయితే భారతదేశంలో పురాణంలో ఉండే ప్రయాణ సమాజానికి దాక్షణం పురాణకుండా భారతదేశంలో మా సందర్శించి లేదు వాస్తవానికి మహాత్మా గాంధీ అండ్ మహాత్మా గాంధీ గారు పండిట్ రజ్విదార్ డిస్టవరీ ఆఫ్ ఇండియా అని చూసినా ఆయన రాత్రి ప్రస్తావిస్తారు పండిట్ రెడ్డి గారు పండిట్ ఆయన కూడా ఎవరైతే అప్పట్లో మారిపోయింది సో ఎవరు గారు డిస్టవరీ ఆఫ్ ఇండియా అని చూసినావో ఇది మాతృస్తారు డిస్టవరీ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరాలు దాంట్లో ఎక్కువగా హిందో ఏం చేసి అంశాల ఒక మాత్రం అది నాకు నా సదాసి ఓ సదాసి అని దాని ఒక ఆజాద ఒక అసంతం ప్రకారం యాసపోతే అత్యం మన విశ్వస్తూ ప్రతినిధి స్వాసీరో చిత్రం ఈ నాటిం భారతదేశంలో అంత ప్రసిద్ధి చెందాలి అన్ని గౌరవ క్షేత్రం అది బాగా ప్రసిద్ధి చెంది ఎలా శ్రీ సూక్తం చూస్తారు శ్రీ సూక్తులు అంటే మరి మొత్తం నాకు దీంతో అయితే వచ్చి మొత్తం కృష్ణిందాము విద్యానందాష్యూ పాశ్చాత్యాల భారతీయ సంస్కృతి సాంబిస్తా గెల్లి తెలుగు ఆధిక కన్నడిక ఇత్యూ దేశాలలో ఇంట్లో నిర్వాన్స్ ఉంటాడు వాళ్ళందరి మళ్ళీ రాష్ట్రీయ సూత్రం బాగలేదు వాళ్ళు రాష్ట్రీయ సూత్రం మీద వాళ్ళు ఈ చిత్తం ఎవరాలంటే ఈ డెరెక్టర్ని ఇంత విలక్షణంగా ఇంత ఎంత వ్యాఖ్యానం చేసినటువంటి ఆ సందర్భంలో ప్రపంచ సాహిత్యంగా మరొకరీ అని వాళ్ళు ఆ జిల్లా దాన్ని కూడా వాస్తూ కాబట్టి ఎవరికి రత్య ఈశ్వరులో అలా సాక్షిగా ఉంటాడు సినిమాలో మీరు సాక్షిగా ఉంటాడు నేను సాక్షిగా ఉండగానే అక్కడంత సృష్టి కలిగితూ ఆ సృష్టి అలా కనబడుతుంది అక్కడ ఏమీ ఉండదు లేదు వాస్తవంగా జరిగింది కూడా జరిగింది అజీ మధ్య సాయ ఏమీ జరిగింది ఏమీ కడగలుగుతాయి సో ఒక గంట సేపు రెండు గంటల సేపు అలా సాక్షిగా ఉంటారు అది ఈ జగత్తుల విషయంలో ఈశ్వరుడు చూసే సినిమా అలా సాక్షిగా ఉంటాడు ఆ మాయా శక్తి ఆ సినిమా రూపంగా ప్రకటమై కనబడుతుంది అక్కడ ఉన్నది ఏదీ లేదు కర్మము తప్ప ఏదీ లేదు ఏదిలేదు ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యలు కూడా కష్టాలు వ్యాఖ్యలు అలవాటు చేసుకోవాలి జంతవీ ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు జనులు జంతవహ అంటే జనులు జాయంతే ఇది జంతవహే పుట్టాము మేము దిక్కుతాము అని అనుకునే వాళ్ళని జంతవ అంటారు మేము పుట్టాము గుర్తుపాము అంటే జాయకే ఇది జంతు నేను పుట్టాను అంటే జంతు అయిపోతాడు జంతు అంటే యానిమల్ అని కాదు యానిమల్ అని ఒక రకమైన ట్రాన్స్లేషన్ హ్యూమన్ బీయింగ్ కూడా యానిమల్లేగా దేహంతోటి ప్రాధాత్మ్యాన్ని చెంది దేహమే నేను అనుకుని నేను పుట్టాను అంటే వాడింకే యానిమల్ కాకపోతే ఇంకేమవుతుంది కాబట్టి చతుష్పాత్ ద్విపాత్ రెండు రకాల పశువులు పశువులు చతుష్పాత్ ద్విపాత్ సో ద్విపద చతుష్పద పశువులు సో రెండు కాళ్ళ పశువులు పుట్టినవాడు నేను పుట్టాను అంటే అది పశు పశుభావంతో సమానమవుతుంది మంచిది సో జంతవహ ఇంకైతేనే దేహాభిమానం కలిగి ఉంటారనే అభిప్రాయంతో జంతవహ అనే పదప్రయోగం చేస్తారు సో జంతవహ ముహ్యంతి మోహమును పొందుతున్నారు మోహము అంటే ఏమిటి అక్కడ ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకోవటం పేరే మోహము ఇప్పుడు మనం సినిమాకు వెళ్తాం నవ్వుతాం ఎందుకురా నవేమంటే ఎంత బాగా చేసాడో చూడువాడు ఏమిటి చేయటం ఏమిటి చే బాగా చేయటం ఏంటి బాగా చేయకపోవడం ఏమిటి కలంబడి నీళ్ళు వస్తాయి ఎందుకురా ఎడుస్తున్నావు అంటే కలంబడి నీళ్ళు ఎదురు పెట్టుకున్నవరా అని అంటే చూడంత ఘోరం ఎంత ఘోరం జరిగిపోయిందో అంటాడు ఎందుకురా అంతలా ఉత్సాహంగా ఉన్నావు అంటే చూడు వాడు ఎంత ప్రేమ ఎంత బాగా నడుస్తుంది అంటాడు కాబట్టి మోహము మీరు ఎంతో కొంత మోహం పెట్టుకోకపోతే సినిమా చూడలేరు సినిమా చూసి దాన్ని ఆ రసాలని అనుభవించాలంటే కూడా ఎంతో కొంత మోహం ఉండాలి ఎంతో కొంత అజ్ఞానం ఉండకపోతే నేను ద్రష్టను ఈ సర్వము మిథ్యా అనుకుంటే సినిమా ఏం చూస్తారు కాబట్టి ఎంతో కొంత అజ్ఞానం ఉండాలి అలాగే నేను సంసారాన్ని సుఖిని దుఃఖిని కర్తను భోక్తను పుట్టేని చచ్చిపోతాను అని వీడు తనని తాను ఒక సంసారిగా భావన చేస్తూ బతకాలంటే కూడా వాళ్ళు అజ్ఞానం ఉంటే తప్ప అలా చేయలేదు ఈ జగత్తు అంతా కూడా జనులు ఆ జ్ఞానము చేత తప్పు వేయబడి ఉన్నారు అజ్ఞాన ఆవృతం జ్ఞానము అయితే జ్ఞానము జ్ఞానస్వరూపుడైన పరమాత్మ ఎక్కడున్నాడు వాళ్ళలోనే ఉన్నాడు ఈ జనులై ఉండే ఈ అజ్ఞానము చేత ఆవరింపబడితే ఉన్నాడు పరమాత్మ కూడా ఇక్కడే ఉంటాడు అక్కడే హృదయంలోనే ఆత్మరూపంగానే ఉంటాడు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం కేనం వస్తుందంటే జంతువ ముఖ్యమైన జనులు ఈ మోహంలో ఉన్నారు మోహాన్ని పొంది ఉంటారు అది తర్వాత శ్లోకంలో వ్యాఖ్యానం చేయబోతున్నారు సో జనులు పెద్ద అది అలా చెప్పి అది కావాలి అది ఏదో మహిమంటాడు కాబట్టి దేవుడు అంటాడు ఏదో అంటాడు దాని దానికి వ్యాఖ్యానం ఏం చేస్తారు ఒక్క మాట విడుకోవాలి అజ్ఞానేనా ఆవృతం జ్ఞా వారికి దండం పెట్టాలి నాయన అంత ఇరవేషనల్గా నువ్వు భావన చేయగలిగే నీ అజ్ఞానం యొక్క పరాకాష్ఠక నేను సా జోహార్లు చేస్తున్నాను తమ్ముడోన దండం పెట్టిపోవాలి తప్ప చేయగలిగింది ఏమో అజ్ఞానేన ఆవృతం జ్ఞానం ఏను ముహ్యంతి జంతువాహ ఓ ఊళ్ళో ఒక చెట్టు ఉంది చింత చెట్టు ఊరి బయట ఉంది ఊరు బయట చింత చెట్టు తప్పనిసరిగా దాని మీద దెయ్యం కూడా ఉంటుంది అది మామూలు ప్రథ లోక లక్ష ఆ దెయ్యం చింత ఊరు బయట చింత మీదే ఉంటుంది ఊరు లోపల ఇంట్లో ఉన్న జామ చెట్టు మీద కొబ్బరి చెట్టు మీద ఉండదు ఊరు బయట చింత మీదే ఉంటుంది ఆ చింత చెట్టు కూడా బాగా విస్తరించి ఉంటుంది రాత్రిపూట చీకటి బాగా ఉంటుంది అడుగు చుట్టూ వెన్నెలున్నా అక్కడ మాత్రం చీకటి ఉంటుంది ఆ చీకట్లో దాని రాను కొమ్మలు అన్నీ కూడా ఏదో దెయ్యం వల్ల ఉన్నట్టుగా భాషిస్తాయి కాబట్టి వీడి సంస్కారానికి తగ్గట్టుగానే ఉంటుంది ఆ చెట్టు కూడా కాబట్టి అక్కడ దెయ్యం ఉంది సో ఈ పిల్లలందరూ వివేకానంద స్వామి చెప్పారు ఈ కథ ఈ పిల్లలందరూ అటుకేసి వెళ్ళడానికి సాయంకాలం ఐదు గంటల దాకా అక్కడే ఆటలాడి ఐదవగానే ఇంటికి వచ్చేసింది ఎలా ఇంకో అరగంట ఆడుకుందాం అని అంటే నాయన దెయ్యం అది పొగలు దెయ్యం రాదు రాత్రి వస్తున్నది ఇంక చీకటి పొడి లోపల ఈ దెయ్యం బాగా అంటే ఎక్కడ ఉంటుందో అది ఏమంటే ఈ చెట్టు మీద ఉంటుంది మరి కనపడదేమీ ఆయన అంటే పొగలు కనపడదు రాత్రి ఉంటుందండి అయితే దీని సంగతి ఏమిటో చూస్తాను అని ఆయన సీరియస్గా తీసుకుని ఒక లాఠీ ఒకటి ఒక దుద్దు కొన ఒకటి కొట్టుకుని రాత్రి దశకాలం రాత్రి ప్రధరాలే భోన్ చేసి ఆ లాఠీ కొట్టుకుని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ చెట్టు ఎక్కి తీర్చుంటాడు రాత్రి ఎనిమిది గంటలు దెయ్యాన్ని పట్టుకోవడానికి అవసరమైతే కపల కూడా పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ దెయ్యం మీద పడితే యుద్ధం చేయటం తెల్లవారులు కళ్ళల్లో ఒత్తిడి వేసుకుని నిద్ర మానుకుని తెల్లవార్లు కపలకేసాడు ఎక్కడ దెయ్యం అనేది లేదు పొద్దున్న తెల్లారేక వచ్చాడు ఎరా మీ మొహం మీరు చెప్పి మీ తప్పురా దెయ్యం లేదు ఏం లేదు అని ఆయన ప్రకటించాడు ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఆయన జీవితంలో దెయ్యము అనే మాట అనలేదంటే ఇది నా అడిగండి సిస్ వీడే దెయ్యం దేహమే నేను అనుకునే అజ్ఞానంతో ఉన్నాడు చూడండి వీడే పెద్ద దెయ్యం ఇంకెంతకంటే వేరే దెయ్యం ఏం కావాలి వీడి బుద్ధి ఎందు ఉన్నది అదే దెయ్యం అజ్ఞానే నా వృతం జ్ఞానం అజ్ఞానము చేత జ్ఞానస్వరూపుడైన పరమాత్మ కత్తివేయబడి ఉన్నాడు శ్రీరామకృష్ణ వారిని అడిగారు కాశీ వెళ్తాం అంటే ఆయన ఆశ్చర్యండిపోయారు ఎందుకర్రా కాశీ దేనికి కాశీ పెద్ద కష్టమేం కాదు కలకత్తాలో ఎక్కితే రైలు కాశీలో తిరగచ్చు ఆ రోజుల్లో కూడా అప్పట్లో కూడా కలకత్తా నుంచి కా కాశీకి వెళ్ళడానికి ఏదో వ్యవస్థ రైలు ఎక్కితే వెళ్ళవచ్చు వెళ్ళావు భక్తులందరూ ఉంటే ఆయన ఆశీర్వదం కాశీ ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించటం కోసం అంటే నీ హృదయంలో విశ్వేశ్వరుడు ఉన్నాడా లేడా నీ హృదయంలో విశ్వేశ్వరుడు ఉన్నాడనుకో కాశీ వెళ్ళక్కర్లా నీ హృదయంలో కాశీ విశ్వేశ్వరుడు లేడనుకో అప్పుడు కాశీ వెళ్ళక్కర్లా వీళ్ళు ఏం చేస్తారు అని అంటారు సో ఆ అంటే యాత్ర మీద వ్యతిరేక భావం కాదు ఈశ్వరుణ్ణి హృదయంలో మనం దర్శించకుండగా బయట ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడము చాలా విద్యూరమైన సంగతి తప్ప ఒకటి కాదు సో కాదు ఇక్కడ అక్కడ క్షేత్రములలో ఈశ్వరుడు ఉంటాడు ఆ మూర్తి ఎందు ఉంటాడు ఆ ఈశ్వరుని ఆ రకంగా ఆరాధిస్తాము అంటే అది చాలా ప్రాథమిక ప్రాథమికమైన ఆరాధన తప్ప అది ఆత్మస్వరూపానికి సంబంధించింది కాదు ఆత్మస్వరూప నిష్ఠలో ఉన్నవాడికి ఆ హృదయమునందు చైతన్య రూపంగా ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఇప్పుడు మూర్తి అందు ఈశ్వరుని ఆరాధించటం కాదు నా అభిప్రాయం ఈశ్వరుడు మూర్తి మాత్రమే ఉన్నాడు ఇంకెక్కడా లేదు అనేటువంటి ఈ ద్వైతం ఉన్నది అంత పొరపాటు అయితే ఇంకొకటి వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు తిరుపతిలో ఉన్నాడు తిరుపతి కొండ మీద ఉన్నాడు మరి మన దేవాలయంలో ఉన్నవాడెవడు వీడెవడు వీడు వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి మరి ఆ ఇంటికి ఎంతమంది వెంకటేశ్వర స్వాములు ఆయన ఒకడు ఈయన ఒకడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి స్వాములు ఆయనే ఇక్కడ ఉన్నాడంటారా ఇంకొకడు ఎవడైనా ఉన్నాడంటారా ఆయన ఎక్కడున్నారు మరి ఆయన ఎక్కడుంటే మనం ఈ దేవాలయానికి వెళ్తే సరిపడుతుంది కదా ఈ బస్సులు రైళ్ళు ఇంకా అక్కడ కష్టపించేసి ఎందుకు ఈ సమస్య ఉంటాయి మీకు ఎక్కడే చేయొచ్చు నా పర్లేదా హ్యూజ్ ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్ నేను మీకుడితే ప్రాబ్లం యొక్క లక్షణం చెప్పాను ఐ డోంట్ వాంట్ ఫైన్ ఆఫర్ అని సొల్యూషన్ చూడాలి ప్రాబ్లం ఈస్ లైక్ ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళ సమస్య ఏదంటే ఈ భక్తులు ఇక్కడికి ఇంతమంది వచ్చేస్తే హౌ హౌ కెన్ యూ హ్యాండ్ ఇప్పుడు సినిమా హాల్ ఉంది వెయ్యి సీట్లు ఉన్నాయి ఐదు వేల మంది వెళ్ళిపోయి కూర్చుంటే మాకందరికీ సినిమా చూపింగ్ చేయండి కానీ ఎలా చూపిస్తుంది ఓకే వాడు ఏమంటాడంటే రేపు రండి హౌస్ఫుల్ రేపు రండి అంటారు తిరుపతిలో కూడా ఏదైనా పెట్టాలి అది భక్తుల యొక్క హరిస్తున్న భక్తుల హక్కులు ఏమిటి ఆ హక్కుల్ని హరించడం కాదు హక్కుల్ని కాపాడటం ఏంటి సమ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ ఉంది ఇది పెర్ డే ఇంతమంది మాత్రమే అక్కడ పంతొమ్మిది గంటలు దర్శనము పంతొమ్మిది గంటల దర్శనం ఉంటుంది రోజులో గంటలో అరవై నిమిషాలు ఉంటాయి నిమిషానికి ముగ్గురు భక్తులు నిమిషానికి ముగ్గురు భక్తులు లేదు లఘు దర్శనం నలుగురు భక్తులు కాదు మహాలభు దర్శనం అంటే ఆరుగురు భక్తులు నిమిషానికి అంటే గంటకి ఎన్ని మంది భక్తులు మూవవుతారు మూడు వందల మంది భక్తులు మూవవుతారు గంటలో అరవై నిమిషాలు ఉంటాయి ఆరు అరవై నిమిషానికి ఆరుగురు భక్తులు మూడు వందల అరవై మంది మూవ్వుతారు గంటలు మరి పంతొమ్మిది గంటల్లో దర్శనం అయితే అలాంటి క్యూలు ఒక క్యూకి ఇలా పెడితే మీరు నాలుగు క్యూలు పెట్టారు అనుకోండి అప్పుడు కూడా గంటకి పదిహేను వందల మంది మూవ్వుతారు మేనేజ్ సో కాబట్టి ఏంటి దేవుడు అక్కడే ఉన్నాడు ఇక్కడ లేడు ఇక్కడే ఉన్నాడు అక్కడ లేడు ఏ బాధ ఆ కాబట్టి అజ్ఞానైన ఆవృతం జ్ఞానం అంతి జంతలా ఆ కారణంగానే ప్రాణులు మోహమును పొంది ఉన్నారు నేను డైగ్రెస్ అయిపోయానేమనుకోకండి సో కాబట్టి అజ్ఞానం ప్రభావం కింద అలా రిని జగత్తంతా సత్యం అనుకుంటారు ఈశ్వరుడు బయట ఉన్నాడని భ్రమపడతారు తమ హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడని తెలుసుకోలేదు ఈశ్వరుని కంటే తాము భిన్నంగా ఉన్నామని భ్రమపడతారు తాము ఈశ్వరుని కంటే భిన్నంగా లేమని ఈశ్వరుని ఎందే ఉన్నామని ఈశ్వరునికి చెందియే ఉన్నాము అని తెలుసుకోలేరు సంసారమునకు చెందిన వారము అని భ్రమపడతారు ఏనాడు జీవుడు సంసారములకు చెందినవాడు కాదు ఏనాడు కాదు ఏనాడు కాదు సంసారానికి చెందినవాడు ఏనాడు కాడు మీరు రైలు పెట్టేలో ఎన్ని గంటలు ప్రయాణం చేసినా ఆ పెట్టికి నీకు వినియోగం తప్పదు ఆ పెట్టి వీలు పెట్టి దిగేయక తప్పదు రైలు పెట్టిలో మీరు ఎన్ని గంటలు ప్రయాణం చేసినా అంతే ఈ సంసారం రైలు పెట్టిలాంటిది దీంట్లో అలా మనం ఎక్కడ ఇలా దిగడమే తప్ప దానికి చెందిన వాళ్ళం మనం కాదే ఈ సత్యాన్ని మనిషి తెలుసుకోలేకపోతూ కాబట్టి అజ్ఞానే నావృతం జ్ఞానం అజ్ఞానం చేత జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు తప్పు వేయబడి ఉన్నాడు హ్యంతి జవహ ఆ కారణంగా జనులు ఇన్ని రకముల మోహములు పొందుతున్నారు అని ఇక్కడ కూడా గీతలో కూడా దర్శించ చూపబడినది ఇది విశ్వతో ఇంతకుముందు వెళ్ళిందనమాట అవజానంతి మాధ మానుషీమాశ్రీతం పరం భావమంత మమూత మహేశ్వరము ఆ మోహాన్ని జనులు ఏ విధంగా మోహాన్ని పొందుతూ ఉంటారు అనేదాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఎందుకంటే మోహాన్ని వర్ణించటం ఎందుకు అంటే మోహాన్ని వర్ణించటం ద్వారా మోహం నుంచి బయటపడవచ్చు అజ్ఞానాన్ని విమర్శ చేయటం ద్వారా అజ్ఞానాన్ని పరిశీలించటం ద్వారా అజ్ఞానం నుంచి బయటపెట్టుకోవచ్చు మనం అది కూడా మనకి అజ్ఞానం ఉన్నట్లయితే అజ్ఞానం కానీ భయం కానీ మోహం కానీ వ్యామోహం కానీ ఆసక్తి ఇటువంటివి ఉంటాయి ఉండటం సహజం ఉండడంలో తప్పేం లేదు వాటిని పరిశీలించాలి పరిశీలించి వాటిని అలా వాచ్ చేస్తూ ఉండాలి సో ఆ విధంగా సాక్షి రూపంగా దర్శిస్తూ ఉంటే ఒక ఓపెన్ మైండ్ తోటి దర్శించాలి దర్శిస్తూ ఉంటే క్రమంగా అవి శిథిలమవుతాయి కాబట్టి You, you become clear of you become clear about ignorance, so that you become clear of ignorance. When you are clear about ignorance you become clear of ignorance. Now when we become aware of emotions, we're going to be aware. A trainer Alocum will be aware of the וא� schwer as food in our former stateiken. నిత్యశుద్ధ బుద్ధముక్తస్వభావం సర్వ్ఞం సర్వజంతూనా ఆత్మానమే సంతం నేను ఈ విధంగా ఉన్నాను మాం సంతం సంతం అంటే ఉన్నాను మాం నన్ను ఈ విధంగా ఏమంటే ఈ విధంగా సంతం అంటే ఉన్నటువంటి మాం నన్ను ఈ విధంగా ఉన్నటువంటి నమ్ము ఈ విధంగా అంటే ఏ విధంగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం సో ఈశ్వరుడు సో సర్వజంతూనాం ఆత్మానమీ సంతం సకల ప్రాణులకు ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఆత్మ అనే పదాన్ని సంస్కృత సాహిత్యంలో అదే సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన అర్థంలో వాడతారు ఆత్మ అంటే సారము సారము తత్వము అనారోపితాకారం తత్వము ఆకారాన్ని ఆరోపించద్దు ఆకారము ప్రకారము వికారము ఈ మూడు వద్దు మూడింటిని తీసేసి ఆకార ప్రకార వికారములు లేని సము అదే తత్వము అది ఆత్మ ఇప్పుడు దీనికి చక్కటి దృష్టాంతం నగ నగ అంటే ఆభరణం నెక్లెస్ మొదలైన ఆభరణం దాంట్లో ఉండే ఆకారం గురించి మీరు పట్టించుకోదు ప్రకారం అంటే అది మేళ్ళ పెట్టుకుంటారు చేదులు పెట్టుకుంటారు కాళ్ళకు పెట్టుకుంటారు ముక్కు పెట్టుకుంటారు అలాంటి మేము పట్టించుకోదు ప్రకారము పట్టించుకోదు వికారము సో అది బంగారాన్ని కరిగించి మూసలో పోస్తే వచ్చింది పైన నగిసి పెడితే వచ్చింది ఇవి ఇటువంటివన్నీ పట్టించుకోవద్దు మీరు ఆకారాన్ని ప్రకారాన్ని వికారాన్ని కూడా తీసుకు తోసిపుచ్చి దాని సారమేమిటో పట్టుకోండి దాని సారం ఏమిటంటే గోల్డ్ గోల్డ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ నోబుల్ ఎలిమెంట్ సో వ్యాలన్సీ వన్ సో దాది గోల్డ్ దాన్ని పట్టుకోండి ఆకారాన్ని పట్టు ఇవేం పట్టుకోవాలి దాన్ని ఏమంటారంటే ఆత్మ అని అంటారు కాబట్టి ఆత్మ అనేకంగా ఉండదు ఇప్పుడు మీలోనే మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు చెయ్యి ఎడమ చెయ్యి తుడి చెయ్యి ఎడమకాలు తుడిక ముక్కు కన్ను చెవి ఇవన్నీ భిన్న భిన్నాలుగా ఉన్నాయి కానీ ఇది ఎవరు నేను మరి ఇది ఎవరు నేను ఇది ఎవరు నేను ఇదెవరు నేను ఇదెవరు నేను ఇప్పుడు నేను ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎన్ని ముక్కలై ఉన్నది నేను ముక్కలు ముక్కలు కలిస్తే నేనవ్వదు నేను ఎందుకు భేదం ఉండదు నేను సమగ్రంగా ఏకరసంగా హోమోజీనియస్ నేనులో ముక్కలు ఉండవు ఒక నేనులో గ్యాప్స్ ఉండవు నేనన్నది ఏకరసంగా జ్ఞానస్వరూపంగా నాకు తెలుస్తూ ఉంటుంది కానీ ఆ నేను ఇన్ని ముక్కలుగా కూడా మనం ఊహించవచ్చు కానీ ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా అని దేహం నందు వీడు తనను తాను ముక్కలుగా భావిస్తున్నాడా నేను అంటే అయ్యా నేనంటే ఆ నేనులో ఎన్ని ముక్కలు ఉన్నాయంటే అదే నేనులో ముక్కలు ఏం లేదు ఎవరికైనా నేను ముక్కలు అనుభవానికి వస్తాయా రావు ఏకరసంగానే నేను అనుభవానికి వస్తుంది సో అది సారం నేను అన్నది సారం ఆ నేను యొక్క మూలంలో ఏ ఎరుక ఏ తెలివి గలదో దానినే ఆత్మ అని అంటారు సో ఆభరణ ప్రపంచంలో కల్లా సారభూతమైనది బంగారం గనక ఆభరణాలకి బంగారం ఎట్లో దేహమునకు నేను ఎట్లో ఆ విధంగానే సకల ప్రాణులకు ఆ ఆత్మ చైతన్యము ఆ తెలివి అట్లు సో సర్వ జంతువునాం ఆత్మానమీ సంతం ఈశ్వరుడు సకల ప్రాణులకు ఆత్మరూపుడై ఉన్నాడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం ఇప్పుడు జీవుడేమనుకుంటాడు నేను పుణ్యాత్ముడను నేను పాపిని అనుకుంటాడు కానీ ఆ ఆత్మ చైతన్యం ఏది కలదో అది పుణ్య పాపములకు అతీతమైనది దాని ఎందుకు పుణ్యము కానీ పాపము కానీ ఏది సంక్రమించదు కాబట్టి అది శుద్ధము సర్వదా శుద్ధం నిత్యశుద్ధము నిత్య బుద్ధము జ్ఞానము అజ్ఞానము అంటే తెలియట తెలియకుండుక అనేది కూడా బుద్ధి ఎందే ఉంటాయి బుద్ధి ఎందు ఉండేటువంటి ద్వంద్వము నాకు ఇది తెలియను నాకు అది తెలియదు ద్వంద్వం నన్ను అడుగుతూ ఉంటారు నీకేమైనా జాతకాలు చెప్పడం వచ్చునా అని అడుగుతాను అసలు మా కాంప్లెక్స్లో ఉన్న ఇద్దరు ముగ్గురు అడిగారు ఏమయ్య నువ్వు స్వామిగా అంటే అవునుండే నువ్వు అని అంటారు నీకు జాతకాలు చెప్పడం వచ్చినా అదే నాకు జాతకాలు చెప్పడం ఇంకా నువ్వే వస్తున్నావు నువ్వే ఇక్కడ ఎందుకు వేలాడుతున్నావు నువ్వు అని అనలేదు అలా చూసేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నాకు జాతకాలతో ఉందో తెలియదు మరి ఏం తెలుసునో భగవద్గీత తెలుసునా క్లాసుకి వస్తే నీకు అర్థం అవుతుంది తెలుసునో తెలియదో ఏదో తెలుసునో తెలియదో ఏదో కొద్దో గొప్ప కానీ జాతకాలైతే తెలియదు కాబట్టి ఈ తెలియదును తెలియదు అనే ద్వంద్వం అపోజిట్స్ ఈ అపోజిట్స్ ఎక్కడ ఉంటాయి ఆత్మ ఏమి ఉంటాయి ఆత్మ ఏమి ఉండవు బుద్ధి ఏమి ఉండవు మరి ఆత్మ ఏమిటి ఎప్పుడు తెలివియే తెలియదు అన్నప్పుడు తెలియదని తెలివి తెలియదని కూడా తెలియాలి కదా తెలియను అన్నప్పుడు తెలియనని తెలివి కాబట్టి ఆత్మ ఎప్పుడు తెలివియే సో కనుక ఇప్పుడు సినిమా తెర మీద ఓ పండితుడు ఉంటాడు ఓ మూర్ఖుడు ఉంటాడు కాళిదాస్ సినిమా మా చిన్నప్పుడు కాళిదాస్ సినిమా నేను కాళిదాసు కాళిజాలు అయ్యేవాళ్ళం అభిజ్ఞాన శాతంత్రం కాళి చెయ్యేవాళ్ళం ఇంటిలోకి హాట్ అవి కాళిదాస్ సినిమా వచ్చింది అందరం పరిగెత్తి వాళ్ళు గారి హాట్ అవి సినిమా వచ్చింది సినిమాలో ఇవేమి ఉండవరా మరి పాఠం చదువుకోండి సినిమా అంటే అలాగే ఉంటారు మేము కాళిదాస్ సినిమా చూసి చూడాల్సి అది పరిగెత్తుంది కాళిదాసు సినిమా పోయి ఉంటే వస్తే సో ఆ విధంగా సినిమా చూస్తుంటే అక్కడ మూర్ఖుడు ఉంటాడు ఆ మూర్ఖుడికి జ్ఞానం వచ్చేసి పండితుడైపోతాడు ఇప్పుడు ఈ మూర్ఖుణ్ణి మూర్ఖుడు కాంతి మూర్ఖుడే పండితుడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రకాశము అది మూర్ఖుడా పండితుడా అది మూర్ఖుడు కానీ పండితుడు కానీ మూర్ఖుణ్ణి ప్రకాశింపజేస్తుంది పండితుణ్ణి ప్రకాశింపజేస్తుంది అలాగే ఆ చైతన్యం కూడా బుద్ధి బుద్ధి ఒకప్పుడు మూర్ఖంగా ఉంటుంది ఒకప్పుడు తెలివిగా ఉంటుంది ఒకప్పుడు తెలుసు అటువంటి బుద్ధిని ప్రకాశింపజేసే తెలివి ఎల్లు ఈ ద్వంద్వములు లేవు అది నిత్యము తెలివియే నిత్య బుద్ధ నిత్య ముక్త ఆత్మస్వరూపము ఒకప్పుడు బంధంలో ఉన్నట్టు మన ఒకప్పుడు మోక్షాన్ని పొందినట్టు ఏమీ కాదు బంధం కల్పితం కాబట్టి మోక్షం కూడా కల్పితమే అంటే మరి మోక్షం అంటే ఏమిటి ఆత్మయంలో ఏనాడు బంధము లేదని తెలివితే మోక్షము అదే మోక్షం అంటే అంతేకా మోక్షం కూడా జ్ఞానరూపంగానే ఉంటుంది మోక్షం అంటే నాకేనాడు బంధము లేదు అని మీరు తెలుసుకుంటాడు అదే మోక్షము అంటే కాబట్టి ఆత్మచైతన్యము నిత్యముక్త స్వభావం స్వభావం అంటే స్వరూపం ఇత్యర్థ కాబట్టి నిత్య శుద్ధము నిత్యముక్తము నిత్య బుద్ధము అది ఆత్మ అదే పరమాత్మ అదే సర్వము తెలుసున్నది సర్వము తెలుసున్నది అంటే తెలిసినది తెలుసున్నది తెలిసిన వాటిని తెలుసుకుంటుంది తెలియని దానిని కూడా తెలుసుకుంటుంది నాకు సర్వము తెలియను ఏంటంటే నాకు సర్వము తెలియను ఎలాగా ఉదాహరణకి నాకు తెలుగు భాష వస్తువు ఆ సంగతి తెలుసు చై చైనా భాష రాదు అది తెలుసు అది తెలుసు విదితము అవిదితము విదితము తెలిసింది అభిజితము తెలిసింది ఈ పుస్తకం దగ్గరగా ఉంది ఆ రోడ్డు దూరంగా ఉంది దగ్గరగా ఉన్నట్టు తెలిసింది దూరంగా ఉన్నట్టు తెలిసింది ఈ అక్షరాలు చదువుతాను కానీ అంతకంటే మరి చిన్న అక్షరాల కింద అవి నేను చదవలేను నాకు సరిగ్గా కనపడవు కళ్ళజోడు ఉన్నా కూడా అవి సరిగ్గా కనపడవు కనపడిందని తెలిసింది కనపడలేదని తెలిసింది ఇప్పుడు కళ్ళోడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను వెళ్తే ఆ ఫస్ట్ లైన్ కనపడుతోందా ఆ కనపడుతోంది సెకండ్ లైన్ అదే కనపడుతోంది థర్డ్ లైన్ అదే కనపడటం లేదు కనపడి కనబడినప్పుడు కనపడిందని తెలిసింది కనబడినప్పుడు కనబడలేదని తెలిసింది అదే సర్వము అంటాయి సర్వం అంటే ఏమిటనుకుంటున్నారు మరి సర్వము ఇదే సర్వము కాబట్టి ఈ ఆత్మ చైతన్యవే సర్వజ్ఞ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు సినిమా రెండు గంటలు చూశారు ఒకటి మధ్యలో పది నిమిషాలు నిద్రపోయారు వాడు పది నిమిషాలు సినిమా మిస్ చేయారు ఇప్పుడు మీకు ఆయనకి తేడా ఏంటి అంటే ఆ పది నిమిషాల్లో చూసిన ఘట్టాలు ఆ దృశ్యాలు ఆయనకి తెలీదు మీకు తెలుసు అంతే కదా ఓకే ఇప్పుడు చెప్పండి మీరు క్యా ఫరక్ పడతాయి తేడా ఏంటంటే ఎందుకంటే రెండు గంటలు వీడికి తెలుసు గంట యాభై నిమిషాలు వాడికి తెలుసు ఏమిటి తేడా ఆ తెలుసున్నది తెలుసుకున్నది సత్యమైతే వీడికి ఎక్కువ సత్యం తెలుసు వాడికి తక్కువ సత్యం తెలుసు అంతా హుళక్కి అంతా మిథ్య దీంట్లో ఎక్కువ తెలుసున్నవాడెవడు తక్కువ తెలుసున్నవాడెవడు ఇది తెలుసుకునుటాయే సర్వమును తెలుసుకునుటా సర్వజ్ఞం ఇదంతా ఏం చెప్పానంటే ద్వైతుల పూర్వపక్షం ఏమిటి జీవుడే ఈశ్వరుడా అవును అయితే ఈశ్వరుడు సర్వజ్ఞుడా కాదా అవును అయితే జీవుడిస్త కూడా సర్వజ్ఞుడు ఎందుకు అవుతాడు కాదు కదా అని పూర్వపక్షం ఓయాన్ని పూర్వపక్షం నువ్వును సో ఇదో జీవుడు వీడికి నువ్వే సర్వజ్ఞుడు సో కాబట్టి సర్వము తెలుసున్నవాడు సర్వం సత్యమైతే బెంగ కానీ సర్వం మిచ్ఛైనప్పుడు దేని గురించి బెంగా అది మిచ్ఛని తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్టు నేను ఒకసారి సినిమాకి వెళ్ళొచ్చాను మా నాన్నగారు అడిగారు ఎలా ఎక్కడికి వెళ్ళొచ్చేవరా సినిమాకి వెళ్ళొచ్చాను ఏం చేసేవరా సినిమా చూశాను నువ్వు సినిమా చూసావు నిద్ర మా అనుకున్నావు నేను హాయిగా చంద్రాలే రెండు మెట్టుకులు తిని పలుస్తూ నిద్రపోయాను మరి సినిమా చూడలేదు కదా అంటే నువ్వు సినిమా చూసి ఇప్పుడు నువ్వేమిటో సినిమా చూడక కూడా నేను అదే ఏమి చేయడానికి అంటే అలాంటారే క నేను సినిమా చూశాను ఆ సినిమా అనుభవం నాకుంది ఇంకేం కదా అంటే పరిమోహం సినిమా అనుభవం నిక్ష్యా అనుభవము నిక్ష యొక్క అనుభవం ఉంది మిక్ష యొక్క అనుభవము ఉంటే ఎంత లేకుంటే ఎంత ఇప్పుడు ఒక ఆయన వెయింగ్ స్కేల్ మీద నిలబడ్డాడు నిలబడితే డెబ్భై కేజీలు నిండా ఉన్నాడు డెబ్భై కేజీలు పెద్ద బరువు మామూలు రీజనబుల్ రేట్ సో డెబ్బై కేజీలు ఉన్నాయి ఈ లోపల పక్కన వచ్చి ఇంకోహండి నిలబడ్డాడు నిలబడితే ఆ నీడ ఆ ఎండ నీడ ఆ నీడ వెళ్ళి ఇనిమి పడింది పడితే అదిగో నువ్వు దూరంగా పో నీ నీడ నా మీద పడి బరువు పెరిగిపోతుందేమో అంటే ఏం పెరగదు నీడ మీద పడడం వల్ల బరువు ఏం పెరగదు ఎందుకంటే నీడ పడితే అదేదో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప అక్కడేమీ లేదు దానికి బరువు సున్నా సో సినిమానుభవం కూడా అతిది కాబట్టి ఆ విషయం మీరు తెలిసేసుకుంటే మీరు వెంటనే సర్వజ్ఞులైపోతారు విదితము అవిదితము రెండూ కూడా నా చైతన్యము నందే ప్రకాశిస్తున్నాయి అని తెలుసుకుంటే వాడే సర్వజ్ఞుడు సో అటువంటి నన్ను నేను అలా ఉన్నా సకల ప్రాణులందు ఆత్మరూపంగా ఉన్నా అయితే జనులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు మాం మూఢాహ అవజానంతి నన్ను మూఢులు అవమానిస్తున్నారు అవమానించడం ఏమిటండి దేవుణ్ణి అవమానించడం ఏమిటంటే ఇక్కడ అవమానించటము అవజ్ఞ అంటారు అవజ్ఞానం తీ అవజ్ఞ అంటే తిరస్కారం చేయటం దేవునికి తిరస్కారం ఏమిటంటే దేవుణ్ణి సత్ తప్పుగా తెలుసుకున్న దేవునికి తిరస్కారం అదే ఇప్పుడు వజ్రం ఉండమనుకోండి డైమండ్ దానికి తిరస్కారం ఏమిటి దాన్ని టేబుల్ మీద వెయి వెయింగ్ వెయిట్ కాగితాలు ఎగిరిపోకుండా వెయిట్ పెట్టుకుంటారు చూడండి అలా వాడేటో కూడా అదే దానికి తిరస్కారం అంతకంటే వేరే తిరస్కారమే ఉంటుంది ఇప్పుడు కొత్త అలారం టైప్ తీసు ఏదో లేకపోతే వాచ్ కొత్త వాచ్ మంచి ఖరీదైనటువంటి టెక్నికల్గా మంచి సూపర్ సూపర్ క్వాలిటీ వాచ్ అలా పెట్టారు అనుకోండి ఇక్కడ ఇది ఇలాంటి టేప్ రికార్డ్ అనేది ఎంత ఉందో చూడండి ఎంత చిన్నదిగా టేప్ రికార్డు నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డు తీసుకొచ్చి తర్వాత కంప్యూటర్లో పెట్టేసి వస్తున్నారు దీని నుంచి అప్పుడు మళ్ళీ తెలుసు ఇక్కడ మీరు ఒకరోజు రాలేకపోయినా దీంట్లో రికార్డు అయిందంటే శబ్దాన్ని గేమ్ చేశారని అర్థం సో సపోజ్ దీన్ని ఇలా పారేశాను అది తిరస్కారం దాన్ని అలా పారైకోను చాలా విలువైన వస్తువు సున్నితమైనటువంటి పరికరము కాబట్టి అలాగే స్మూత్గా దాన్ని పెట్టాలి మెత్తాగా ఉంటుందో అటువంటి స్మూత్గా పెట్టాలి కానీ దాన్ని పారైకోదు తిరస్కారం బంగారాన్ని అలా గిరాటేశారనుకోండి తిరస్కారం అన్నాన్ని పారేశారనుకోండి తిరస్కారం అదేవిధంగా ఇప్పుడు సైన్స్ పుస్తకం ఉందనుకోండి దాన్ని ఈ తూకం వేసివాడికి అమ్మారనుకోండి తిరస్కారం ఇప్పుడు ఈ కాగితాలు తిని ఆవు ఉంటుంది ఆవు బ్రహ్మసూత్ర భాష్యంగా కాగితమైనా అలాగే తింటుంది లేకపోతే సినిమా కాగితమైనా అలాగే తింటుంది అందుకే కాబట్టి టూకన్ గా శ్రీవాడికి భగవద్గీత పుస్తకం ఇచ్చారనుకోండి అది తిరస్కారమే అవుతుంది తిరస్కారం కాబట్టి అదేవిధంగా ఈశ్వరుణ్ణి మీరు ఈశ్వరుణ్ణి మీరు ఈశ్వరుడు నిద్రపోతున్నాడు ఈశ్వరుడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఈశ్వరుడు వైకుంఠాన్ని వదిలిపెట్టి పారిపోయాడు ఇలాంటి మాటలు మాట్లాడితే అది ఈశ్వరుణ్ణి తిరస్కారం చేసింది లేదండి ఈశ్వరుడు పాడిపోవడం ఏంటండి ఈశ్వరుడు భయపడిపోయాడు తిరస్కారాన్ని చేసినట్టు అవుతుంది సో ఈశ్వరుణ్ణి మీరు తప్పుగా ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఈశ్వరుని యొక్క తిరస్కారమే అంటే ఈ టాపిక్ డిఫికల్ట్ టాపిక్ మాం మూఢాహ అవజానంతి నన్ను మూర్ఖులు తప్పుగా తెలుసుకుంటున్నారు ఏ విధంగా నువ్వు తను మాస్టన్ మనుష్య రూపాన్ని పొంది ఉన్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు మానవ దేహాన్ని పట్టుకుని వెలాడుతున్నాను అని అనుకుంటున్నారు అది వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు అంటే చూడండి ఈశ్వరుడు మీద ఆత్మ ఇప్పుడు ఈ మాంసీన్ తనుమాశ్రీతం అవజానంతి అని ప్రతిపాదన ఈ ప్రతిపాదనలని రెండు మూడు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అది ఎలాగంటే ఈశ్వరుడు మీయందు ఆత్మరూపుడే ఉన్నారు ఉన్నాడు ఆత్మ చైతన్య స్వరూపుడుగా ఈశ్వరుడు ఉన్నారు మీరు ఈశ్వరుణ్ణి ఆత్మరూపుడుగా తెలుసుకోలేక అంటే అహం బ్రహ్మాస్మి నా స్వరూపము పూర్ణమగు ఆత్మయే ఆత్మ అంటే దాని ఎందు అపూర్ణత్వము ఏదీ ఉండదు దాని ఎందు లొసుగు లోటు వెలిచి ఏదీ ఉండదు పూర్ణత్వము పూర్ణమగు చైతన్యమే ఆత్మ ఆ పూర్ణ చైతన్యమే ఈశ్వరుడు కాబట్టి మీరు నా స్వరూపము చిన్మయ సత్ నేను చిన్మయ సద్రూపుడను శుద్ధ చైతన్యం నా స్వరూపము ఇన్ దట్ సెన్స్ శివోహం శివోహం శివోహం అని వీరు తెలుసుకోవాలి అలా తెలుసుకోలేకుండా నేను చిద్రూపుడు నన్ను ఈ దేహమే నేను అనుకుంటాను దేహాభిమానాన్ని కలిగి ఉంటాను అది ఆ ఆత్మను అవమానం చేసినట్టు మనుషీం తను ఆశ్రయితం సో ఆ పరమాత్మ ఈ మనుష్యదేహానికి పరిమితమై ఉన్నాడు పరమాత్మను మనుష్యదేహంగా భావన చేయుటే అవమానము మనుష్యదేహంగా భావన చేయడమే కాదు జనులు చాలా వ్యామోహంలో ఉంటారు కొంతమంది ఆ జుట్టుకి బాగా అభిమానం పెంచేసుకుంటారు ఈ జుట్టు మీద కేశములందో అభిమానం పెంచేసుకుంటారు ఈ కేశములు ఉంటే కేశములు కేశములే నేను నేనే కేశములు అన్నట్టుగా కేశములు బాగా పెంచుకుంటాం ఆ కేశముల అభిమానం పెట్టుకుంటా సో ఆ కేశాలకి ప్రతిరోజు సంరక్షణ చేస్తూ ఉండటం ఆ కేశాలను తెల్లబడిపోకుండా చూస్తూ ఒకవేళ కేశాలు ఏమైనా తెల్లబడిపోతే వాటికి మళ్ళీ నలుపు వచ్చి ఇట్లా వ్యవస్థ చేసుకోవటం ఒకవేళ జిట్టు బాగా దట్టంగా లేకుండా లూజు లూజ్గా ఉంటే మళ్ళీ ఇంప్లాంట్ చేసుకుని దాన్ని మళ్ళీ భద్రం చేసుకోవటం హెయిర్ ఇంప్లాంటింగ్ అని పాశ్చాత్య దేశాల్లో బాగా విస్తారంగా చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు మనవాళ్ళు కూడా మొదలుపెట్టారు సో ఆ హెయిర్ జుట్టే వీరికి ఎంతసేపు ఈ స్కళ్ళు ఈ దీని మీద జుట్టు అదే దృష్టి ఇంత వేరే దృష్టిగా ఉండదు అదే గోళ ఆ నేను నేనే జుట్టు పురుషుడు కానీ స్త్రీ కానీ అంతకంటే ఆత్మ యొక్క అవమానం ఇంతేముతుందండి పరమాత్మ ఆ విధంగా పళ్ళు కొంతమందికి పళ్ళు పిచ్చి సో ఆ టీ నవ్వు అందమైన నవ్వు ఆరోగ్యకరమైన నవ్వు అంటూ ఈ డెంటిస్టులు చేసే హడావుడి ఉంటాడు ఆరోగ్యంగా ఉండాలి ఊడిపోకుండా ఉండాలి దానికి ఇన్ఫెక్షన్ అది లేకుండా ఏదో పెట్టుకోవాలి కానీ పళ్ళను బట్టి సౌందర్యం కాస్మెటిక్ డెంటిస్ట్ అని ఉంటాను డెంటిస్ట్లో కాస్మెటిక్ దానికి పోతాడు ఆ పళ్ళు అందంగా ఉండాలంటాడు ఇదంటాడు అదంటాడు ఇందులో ఉంటాడు వ్యామోహానికి హద్దే ఉన్నది సో ఆ విధంగా వాడు ఆత్మస్వరూపాన్ని మిశ్సైపోతూ ఉంటాడు పళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడు అయితే రంగు శరీరము యొక్క రంగుకి ప్రాముఖ్యాన్ని ఇస్తాడు శరీరమే నేను నేనే శరీరము అన్నట్లుగా వ్యవహరిస్తాడు ఆ విధంగా వీడు అనాత్మయంలో ఆత్మభావాన్ని కలిగి ఉండటమే ఆత్మరూపుడైన పరమేశ్వరునకు తిరస్కారము అది అవజానంతి మాఢాహ మానుషు తను మాసిస్తుంది ఇంకొక రకంగా దీన్ని మనం అర్థం చేసుకుంటాం మనిషి ఏం చేస్తాడంటే చేపలను పట్టుకు తింటాడు చేపల అవి నీటిలో సంచారం చేస్తూ ఉంటాయి అవి చాలా సుందరంగా మధురంగా అద్భుతంగా వాటి వాటి ప్రపంచంలో అవి జీవిస్తూ ఆ నీటి బయట ప్రపంచం అవి ఎనగం నీటికి బయట నీటి సర్ఫేస్కి బయట ఒక ప్రపంచం ఉంది కదా ఈ ప్రపంచం వాటికి ఏమో సంబంధం లేదు ఆ ప్రపంచం మనకి సంబంధం లేదు అదొక అద్భుతమైన ప్రపంచం నీటి అడుగు ప్రపంచము నీటిపై ప్రపంచం నీటి అడుగు ప్రపంచంలో ఉంటాయి వాటి దానిని వాటిని వదిలేయాలి మన ప్రపంచంలో మనం బతకాలి మన ప్రపంచంలో చెట్టు కసరు కాయ ఉంటాయి వీటితో ఏదో కలక్షమం చేయాలి ఓ మొల వెళ్ళి లేకపోతే ఆ హుక్కు ఏదో వెళ్ళి అన్నిటి అడుగునా ఉండేటువంటి చేపని పట్టుకుని దాన్ని కోసుకు తింటాడు ఆ చేపలో ఈశ్వరుడు లేడు దాని ఎందు ఈశ్వరుడు ఉన్నాడుగా ఆ చేప ఎందు ఆత్మరూపంగా ఈశ్వరుడున్నాడు అని తెలుసుకున్నవాడైతే చేపను కోసి కాబట్టి సో ఈ విధంగా ఈశ్వరుని ఆ హృదయములలో చేపయందు పక్షియందు పశువులందు సకల ప్రాణుల యొక్క హృదయముల ఎందు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు కదా ఇప్పుడు ఒక పశువు ఉన్నది ఆ పశువు ఇప్పుడు మేక ఉండేది మేక చూసుకోండా లేదా చూస్తోంది చూపు వెనకాల ఉన్న చూపు చక్షు చక్షు ఎవరు ఈశ్వరుడు మేక నడుస్తుంది ఆ ప్రాణశక్తికి మూలంగా ఎవరున్నాడు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి మేకని చూసి ఆ మేకయందు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించాలి తప్ప ఈ మేకను చూసిన వెంటనే వీడికి లోతలు వేసుకుంటే ఈ మేకను మనం వండేసుకుంటే ఎంత బాగుంటుందో బిర్యానీ చేసుకుంటే ఇంకెలా అవుతున్నావు అని ఆ రకంగా లొక్కలు వేయటం మేకను చూసి లొక్కలు వేసేసి ఉంటే వాడు ఈశ్వరుణ్ణి అవమానించిన వాడే కాబట్టి సకల ప్రాణులందరూ కూడా అంతర్యామి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అంతర్యామి అంటారు అంటే లోపల ఉండి సర్వమును నియమిస్తున్నాడు అంటే చూపు ఆ చూపుకి కావలసిన శక్తిని అనుగ్రహిస్తున్నాడు లోపల ఉండి చెవి వినికిడికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తున్నాడు నడకనికి కావలసిన శక్తిని చేతులతో పట్టుకోవడానికి కావలసిన శక్తిని ఈ సకల శక్తులని అనుగ్రహిస్తూ సకలేంద్రియముల యొక్క వ్యాపారములను నియంత్రిస్తూ ఉండేటువంటి ఆ ఆత్మ చైతన్య అదే దేవుడు మీరేం చేస్తాడు ఈ మేకను పట్టుకెళ్ళి దేవుడికి ఏమో సమర్పిస్తానంటే మేకను నువ్వు దేవుడికి సమర్పించిన ఏంటి మేక రూపంగా ఉన్న దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకోవడం మానేసి ఈ మేకను మూసిపోయి దేవునికి సమర్పిస్తానంటే క్యా బాధ్యం ఏం చెప్పమంటారు అవజానంతి మాధాహ మాంసీం తను మాశ్రితం ఏదో ఒక పర్టికులర్ దేహాన్ని కొత్త వేలాడుతూ ఈ దేహంగా జయవుడు అంటే ఇదిగో ఈ రూపంలోనే ఉన్నాడు అని ఓ విగ్రహం పెట్టడం ఒక ఇదిగో ఇదే జేయుడు మాంసీం తను ఇదిగో రెండు చేతులు రెండు కాళ్ళు కృష్ణ రూపంగా ఇలా ఉన్నాడు ఇదే దేవుడు ఇంకా దేవుడు ఎక్కడా లేడు మేకలో లేడు మనిషిలో పశువులో లేడు పక్షులు లేడు దేవుడు ఈ విగ్రహంలో ఇదో ఇలాగే ఈ రూపంతో ఉన్నాడు ఏం చెప్పమంటాడు ఇంతకంటే ఈశ్వరుని యొక్క తిరస్కారం వేరే ఏమీ ఉండదు సో తర్వాత మనము మనుషులను చూస్తాం ప్రతి మనుషులో అంతర్యాముగా ఈశ్వరుడు ఉంటాడు ఆ సత్యాన్ని తెలుసుకోలేక వాడి మిత్రుడు వీడి శత్రువు మిత్రులందు రాగము శత్రువుందు ద్వేషము ఎప్పుడైతే మీరు ఈశ్వర తత్వాన్ని మిస్ అయిపోతారో మనుష్యులందు ప్రతి మనిషి ఎందు అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు అంతర్యామి అంటే ఏమిటి ఇప్పుడు నాలో నేను చూసుకుంటే ఈ వాక్కు ఈ చూపు ఈ వినికిడి ఈ బుద్ధిశక్తి ఈ హృదయము ఈ రక్త ప్రసారము వీళ్ళంతని కూడా ఆత్మ చైతన్యం ఆ ప్రాణశక్తి ఏ విధంగా లోపల ఉండి నడిపిస్తోందో ఈ మెషీన్ని ఎలా నడిపిస్తోందో అదే ప్రాణశక్తి అదే ఆత్మ చైతన్యము ఇతర ప్రాణులందరూ ఎందుకు ఉండే ఆయా మెషిన్స్ని నడిపిస్తుంది ఎవడైనా తిక్కేడనుకోండి ఆ తిక్కి వెనకాలేముంటుంది ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు ఎవడైనా పొగడేడనుకోండి ఆ పొగట్ల వెనకాలేముంటుంది అదే ప్రాణశుక్తి ఆ ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు అని ఈ విధంగా సకల ప్రాణుల హృదయాల్లో అంతర్యాన రూపంగా ఈశ్వరుణ్ణి చూడాల్సింది విస్మరించి ఈశ్వరుడు అంటే అక్కడెక్కడో ఆ విగ్రహంలో అక్కడే కూర్చుని ఉన్నాడు వీళ్ళందరూ మిత్రులు శత్రువులు నావాళ్ళు పరాయి వాళ్ళు అని మానవులందరినీ విడగొట్టి వాళ్ళలో కొందరు నావాళ్ళు మిగిలిన వాళ్ళందరూ పరాయి వాళ్ళు కొందరు మిత్రులు మిగిలిన వాళ్ళందరూ శత్రువులు అది ఈ విధంగా విభాగం చేసి ఆ విభాగానికి అనుగుణంగా రాగద్వేషాలను పెట్టుకుంటూ మనిషి ఉంటాడే ఇంతకంటే ఈశ్వర తిరస్కారము వేరే ఏమీ ఉండదు మరి జనులు ఇలా ఎందుకు చేస్తున్నారు ముఠాహ పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ దట్ ఇస్ ది ఓన్లీ రీజన్ అడల్ట్స్టిం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయు పూర్ణమేవశిష్యాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురు